మగడు విడిచినా మామ విడువని ఎట్టు నెగడినవేమి సేయు నేనే రోయగాని నరకమునను రోసి సురలోకాన విడిచే నిరయము తోవ రోసి నేనే విడువగాని పరగి యోనులు రోసి బట్ట వేసే సొరిది యోనుల రోసి చొరకనే మానగాని రోసి నన్ను ప్రపంచాన విడిచే పాపము చేయక రోసి పట్టకుండగాని నేను ఏపున దేహము రోసి ఇంద్రలోకాన విడిచే కైపుసి రోయక నే కాయము మోచితిగాని మాయలల్ల నన్ను రోసి మనసులోన విడిచే మాయలనే విడువక మగుడ తగిలే తగిలేగాని నాయలనేమి విడిచి నాను ఏమి విడిచి నాను శ్రీవెంకటేశయక నన్నేలితి నీ భాగ్యము విడువగాని